మరి ఈ రోజు నా యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క వాక్యం ధ్యానించాలని ఆశపోతున్నాను మరి యుగో దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత పాదాంకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు భాషవాదం దాన్ని ఏ విధంగా సద్వియంగా చేసుకున్నాం దుర్నియోగం చేసుకున్నాము మనం వాక్యం చూద్దాము ఆది మొదటి అధ్యాయము ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదే వచ్చిన ప్రసతం మౌఖ్యధ్యాం ఇరవై ఎనిమిదే వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించి నువ్వు ఎట్లానగా మీరు పళ్లించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని అని దేవుడు ఆదాంపు ఇది మొట్టమొదటి ఆశీర్వాదం ఆశీర్వాదం ఇక్కడ ఆరంభమైనట్టు మనం చూస్తూ ఉంటాం మరి ఆశీర్వాదం ఎంత మట్టుకు ఆదం అవా నిలబెట్టుకున్నారు ఈ ఆశీర్వాదం చివరిదా కొన్నదా ఆశీర్వాదం పోయిందా ఇది మనం కొంచెం పరిశీలన చేయాలా వాక్యం ఈ ఆశీర్వాదం ఒకవేళ పోతే ఏ విధంగా ఎక్కడ వెళ్ళిపోయింది మళ్ళీ ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అయింది అన్న విషయంలో మనం ఒకసారి చూస్తే ఆది కాండము అధ్యాయం ఆది కాండము అధ్యాయంలో మరొకసారి దేవుడు తన సృష్టిని దుర్వినియోగం చేసుకున్నటువంటి యొక్క మానవుడు ఆదాం సంతతి మరి ఈ యొక్క సృష్టి మొత్తము కూడా దేవుడు తన ఉగ్రత చేత దేవత తుడిచేశారండి నలభై రోజుల వర్షం చేత ఈ సృష్టిని తుడిచేసిన తర్వాత దేవుడు మరొకసారి ఇక్కడ ఆది కాంగము అధ్యాయం ఇరవై ఉన్నటువంటి ఆశీర్వాదాలు తిరిగి ఈ మాటల దేవుడు మరి ఇక్కడ పలుకుతున్నాడు నోహ కుటుంబానికి ఇచ్చినట్టు చూస్తుంటున్నాం తొమ్మిదో అధ్యాయం మొదట చూడండి చూడండి ఈ ఆశీర్వాదం ఆదికన్నానం మొదటి అధ్యాయంలో చూస్తుంటే ఆశీర్వాదము ఇక్కడ వచ్చే లోపల ఆ ఆశీర్వాదం దేవుడు తుడిచి వేసించున్నారు ఎందుకు తుడిసి వేశారంటే విపరీతమైనటువంటి పాపం చేయడం వల్ల మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క సబుద్ధి మనకి ఒక మార్పు రావడంతోనే సదా శక్తికి వారు ఎక్కువగా వారు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో వ్యతిరేకంగా వాళ్ళు ప్రతి పని దేవునికి వ్యతిరేక చేసినా చూస్తూ ఉంటాం ఆరో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుని కుమారులు మానవుని కుమార్తెలతో వివాహం చేసుకోవడము మెహోలి యొక్క పిల్లలతో పెళ్లి చేసుకోవడము ఇవన్నీ కూడా విపరీతమైన పాపం చేసి చేయడం వల్ల దేవునికి ఆయుస్ ఆయుసకరంగా జరిగినటువంటి విషయాల్లో దేవుడు అక్కడ చూస్తుంటున్నాడు ఆయన చూసే వానిగా ఉండలేకపోతుంటున్నాడు ఈ పాపాలు ప్రతి విషయం కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినారు కాబట్టి అంత ఉగ్రత మరి సృష్టిపన వచ్చినా చూస్తుంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరి ప్రతి చూస్తుంటున్నాం మనం మళ్ళా ఈ ఆశీర్వాదం ఇంకా ఎక్కడ రిపీట్ కాలే ఈ భూమిలో మళ్ళా ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆరంభం అయినట్టు చూస్తూ ఉంటాం రెండోసారి ఒకసారి సర్వనాశనం అయిన తర్వాత రెండోసారి మళ్ళీ దేవుడు ఆ ఆశీర్వాదం మనని పిచ్చి మళ్ళీ ఆరంభమైన చూస్తుంటున్నాం మన ముగ్గురు కుమారులు మన ముగ్గురు కుమారుల చేత మరి ఈ ఆరంభం అయినట్టు ఉంటాం చూడండి ఈ ఆశీర్వాదంలో దేవుడు ఇంకొకటి కూడా ఆట చేసాని ఉంటాం అది కారణం మొదట దేవుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన లేనటువంటి కొన్ని విషయాలు దేవుడి ఇంకా కొన్ని యాడ్ చేసినాను చూస్తూ ఉంటాం రెండో వచ్చిన చదవాలి తొమ్మిదో దేవుడు అయితే ఇక్కడ దేవుడు ఇంకొక ఆశీర్వాదాలను కల్పించాలని చూస్తుంటున్నాం ఇక్కడ ఆకురాలు కూడా తినిమంటున్నాడు దేవుడు ఆకురాలు కూడా తినిమంటున్నాడు మాంసం కూడా తినమని చెప్తున్నాడు దేవుడి ఇక్కడ ఈ మూడో వచనంలో దేవుడు ఇంకొక ఆశీర్వాదం కూడా కలగజేస్తుంటున్నాడు మొదటిగా ఆకురాలు దేవుడు తినమంటున్నాం అంటే ఇది చాలా పచ్చని ఆకు మొక్కలు అసలు దేవుడు ఇది భుజించమంటున్నామన్నప్పుడు అయితే దాని తర్వాత కూడా మాంసం కూడా మీద తినండి అని దేవుడు చెప్తుంటున్నాడు ఎంతగా ఆయన ప్రేమల దేవుడు ఎంతగా నమ్మదగిన దేవుడు ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడు కలికారం ఒక జాలి తన పిల్లల దేవుడు చూపిస్తుంటున్నాడు మరి మనం కొత్త రోజుల వచ్చినట్టయితే ఆ ఆశీర్వాదం లేదు ఒకటే ఆశీర్వాదం ఉన్నది అదేం ఆశీర్వాదం ఉందండి నా కృప నీకు చాలు ఇక నువ్వు సస్తున్నావు బతుకున్నావు రోగాలు వస్తున్నాయి ఏం నా కృప అయితే నీకు ఉన్నది అంతే ఆ దాంతో నేను బతకలే కాదు ఇంక మళ్ళీ ఈ ఆశీర్వాదం అక్కడ రిపీట్ కాలేదంటే అది రిపీట్ కాలేదు కాదు కూడా అయ్యే ఆస్కారం కూడా అక్కడ లేదు మరి స్టడీ చేస్తున్నప్పుడు ఈ విషయం నాకు తాకిన తర్వాత నేను అనుకున్నాను ఇది రెండో ఆదాము అని నేను అనుకున్నాను మొదటి ఆధారించినట్టు ఆశీర్వాదాలు నువ్వు కూడా మరి ఆధానికి ఇంకా ఆశీర్వాదం ఇచ్చి కొన్ని ఆ చేశాడు దేవుడు మన యొక్క బలైతం చూసి వీళ్ళకి ఇది కావాలా కదా అనే దేవుడు సమృద్ధిమైన ఆశీర్వాదాలు కలగజేసి ఉంటున్నాను బైబిల్ ఈ లోకంలో ఏది లేదండి నేను చదువుతూ ఈ ఆకూర తిన్న అసలు నేను చెడ్రమేషంలో కూరగాయలు తినాను కదా అట్లా మా అనుకుండా ఊత బదంతో మాట్లాడకుండా పోయినాం కానీ వాక్యంలో ఆపడి ఉన్నదాన్ని అరే నేను అనుకో ఇన్ని సంవత్సరం ఏదో ఎవరో చెప్పినామాడ ఇంక కూడా చెప్పుకున్నా పోయాను కదా మరి ఈ రోజు వాక్యం ఉంది పూర్వ పూర్వకాలం కూడా తిను మాట చూడండి ప్రతి ఒక్కటి సృష్టిలో బైబుల్ నుంచే వచ్చిందని ఉంటాం ఆదంకు అనోవాకు వచ్చినటువంటి ఆశీర్వాదంలో సంపూర్ణంగా ఇప్పుడు ఈ లోకంలో చూస్తున్నాం కానీ అది లేని బైబుల్ లేని ఏది కూడా ఈ లోకంలో కొత్తదనం లేదండి కొత్తది ఏది లేదు దేవుడు ఎందుకు ఈ రోజు మొత్తం ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే మనకు స్టూడెంట్స్ గా మనం ఎక్కడ తరఫు తగ్గుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు కొత్తగా నూతనంగా ఈ క్లాస్ ద్వారా దేవుడు మనం కూడా బయలుపడుతుంటున్నాడు కొత్త కొత్త విషయాలండి ఈ హత్య అనేక ప్రయత్నాన్ని ధ్యానం చేసి కానీ ఇంత మర్మం ఎప్పుడు అర్థం కాలేదండి సమయం ఆసన్నమై ఉన్నదని నేను భావిస్తున్నాను మరి రెండు సార్లు వచ్చిన ఆశీర్వాద ఈ ఆశీర్వాదం ఇంకా రెండు సార్లు చూసినా ఇంకా ఎక్కడ కూడా తర్వాత భైబుల్ మనకు కనపడదండి తర్వాత వేరే వేరే రకాలుగా తీవ్రంగా నడిపింపు ఉంటున్నా కానీ ఈ లాంటి నడిపింపు ఈ ఇంట్లో లేదండి మూడో చిన్న తొమ్మిదో అధ్యాయం ప్రాణ సమస్త మీరు జంతువులను మీరు భక్షించవచ్చును తర్వాత పచ్చని కూరలు ఆకూర తోటకూర మాంస ఉంటాయి కదండి ఇవి ఇవన్నీ కూడా మనము పుజించవచ్చును ఈ విషయము మనకు అలా కొన్నిసార్లు చెప్పి ఉంటున్నాడు రక్తంతో కూడిన రక్తంతో కూడిన దాన్ని మనము తినేకూడదు పాలంతూరు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఆ దీంట్లోంచి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఒక జంతువును పోసిన తర్వాత తన నర్వ్లు పోషేసినాక రక్తం మొత్తం వెళ్ళిపోతుంది ఆ జీవం అది మొత్తం పోయిన తర్వాత దాన్ని మనం తినారు దాని తిన రక్తంతో కానీ రక్తం పట్టి కొన కొంత మటుకు రక్తం పట్టి కూడా ఈ సారా కొట్టి దగ్గర అక్కడక్కడ అంతా అది తెలియకపోయిన రోజు కానీ నేను చూస్తున్నారు సారా కొట్టు దగ్గర కళ్ళు దగ్గర ఇది రక్తం ఉంటుంది కదా దాన్ని ఉడకబెట్టి కూడా అంతా ఉంటారు అది తినకూడదు వాక్యం ఏం చెప్తున్నాం దేవుడిని సెల్ అది మనము తినకూడదు ఇది ఇది అనేక పర్యాయంలో అన్న కూడా చెప్పింది విషయం కానీ ఒకసారి మనం మరొకసారి మనం ధ్యానం చేస్తుంటున్నాం సరంత ఒకవేళ మీరు ఆవిడగా చేసినాడలా అయితే అది మీరు తిన్నాడు అయితే నేను మీ విషయం నేను విచారణ చేస్తాను తీరుపుకోవాల్సి వస్తుంది మనం జాగ్రత్త చాలా నేను కొనసా తిన్నాడు అది ఏం చేయాలకు చాలా పచ్చితాపడాల్సిన అవసరము అది రక్తం ముక్క పెట్టించి నేను ఎప్పుడు ఆయన తెలియనప్పుడు ఈ వాక్యం తెలియనప్పుడు జరిగినటువంటి తప్పుదమ్ములు కానీ తెలిసి జరిగింది కదా తెలిసి జరిగిన సంఘటన కాదు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు వాక్యం మీకు అర్థమవుతా ఉంటుందో చేసిన తప్పు అని నీ దృష్టి ఉంటాయి అప్పుడు నువ్వు దేవుని సందానం ఉంటే పచ్చి అడుగుతాము ఆ యొక్క దేవుడు కొట్టేస్తాడని ఆయన కొట్టేసి దేవుడే ఉంటున్నాడు మరి చూడండి ఈ సమయంలో ఈ రోజున దేవుడు మనతో చాలా తేటగా మనం మాట్లాడుతున్నాం మనం ఏమేమి తినాలా ఏమేమి తినకూడదు బోధకులకు చాలా అవసరం ఇది బోధుకులకు చాలా అవసరం ఒక పాస్టర్ ఉన్నాడు ఒక ఇంటికి నాకు ఆయన కూడా ఒక ఆయన పిలిచారు ఆయన పిలిచినప్పుడు చెప్తారు అంటే ఏం చెప్తారంటే అమ్మా నాకు వచ్చే మూలుగా అమ్మా నాకు నేర పోని నాకు మూలుగా అని ఆయన ఉంటాడు అరే నాకు ఇనేం పాస్టర్ అది చెప్తా ఉన్నాడు చేస్తా ఉంటే తిండి పోతులు అది అట్లాంటిది వైఖరి కలిగి ఉండకూడదు నేను రెండు రకాలు మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడైనా అపాయింటెడ్ పాస్టర్ అపాయింటెడ్ పాస్టర్ అనాయింటెడ్ పాస్టర్ అభిషేకం పొందినటువంటి సేవకుడు ఆ సేవ కోసము మూల్యం చెంది పొందేవాడు దాని ఏమంటారు జీతం పొందేవాడు ఈ రెండు రకాలు ఉన్న పాస్టర్ చాలా డేంజర్ ఉంటారు నెలకు జీతం తీసుకున్న పాస్టర్ వాడు ఇష్టం అదేమంటాడు నాకు ఆ మటంలో ఈ మటే మాట్లాడుతూ ఉంటాడు అభిషేకం పొందినటువంటి ఒక పాస్టర్ ఆ లక్షణం ఉండవు దేవుని కోసం అతడు ప్రయాసపడతా ఉంటాడు వాక్యం చెప్పాలనుకుంటా ఉంటాడు ఇంకా చాలా దూరం నేను తీసుకుని పోవాలన్న ఆశతో కలిగి నేను ఇప్పుడు బండి మీద వస్తేప్పుడు సంపద పదవి ఒక మాట మాట్లాడిను రెండు సంవత్సరాల కితన ఒక మాట మాట్లాడినాను ఇప్పుడు ఉన్న బిషబ్ ఆయన బిషబ్ నాకు ఆనడానికి నాకు మనిషి రావట్లేదు బిషబ్ కూడా ఆనా అని అన్నాను అతి ఈరోజు ఆయన చెప్పిన మాట కరెక్టే వాడు ఎంత సిగ్గు చేడు క్రైస్తా కమ్యూనిటీ తీసుకొచ్చానంటే వాళ్ళను చాలా ఎలివేట్ చేసినారు డైజెస్ నుంచి ఆయన పదివే ఉండకుండా చేసినారు ఆయనకు అని చెప్పినారు దేవుడు పరిశ్రమ దేవుడు మనకు ఎప్పుడు బయలుపరుస్తా ఉంటాడు మనం ఎవరిని మనం ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు ప్రేమించకూడదు ఉద్దేశం అట్లా కాదండి మన ప్రార్థన చేయడంగా మనకు దేవుడు మనసు కలిగజేసింది ఎందుకంటే ఆయన ప్రేమ పొందిన వాళ్ళం కాబట్టి ఆ ప్రేమలో మనం ఉంటున్నాం కాబట్టి మనం తప్పకుండా కొన్ని కోసం మనం ప్రార్థన చేయగలం ఇప్పుడు మనం వస్తువు వస్తూ ఒక సోదరు కలిసే ఆయన దేవుని మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు మూడు సార్లు ఆయా మీకు ఇది తినిపిస్తా మీకు ఆ తినిపిస్తాను ఆయన ఒకటి మాట్లాడదు ఏది వద్దా చెప్తే కూడా లాస్ట్ చేరు మరి ఏదో ఒకటి మాకు స్నాక్షి వద్దానా కానీ దేవుని యొక్క దేవుని ప్రేమ క్రియల ప్రోగం చూపెట్టాలండి మాట్లాడుతూనే కాదండి దేవుని ప్రేమ క్రియలతోనే దేవుడి లోకంలో క్రియల ప్రోగం వచ్చింటున్నారు చూపించున్నారా ఆయన ప్రేమ మరి ఆ ప్రేమ కోసమే మనం ఇక్కడ కూరుకుని ఉంటున్నాము ఆ ప్రేమ మనం పొంది అప్రేమ నేష్కృతలను చెప్పితే మరి మన ఈ లోకంలో వెళ్తుంటున్నాం అందుకోసం ఇక్కడ మొదటి మొదటిసారిగా ఈ ప్రపంచ ఈ భూ సృష్టిలో వచ్చినటువంటి ఆశీర్వాదాలు నరుడు తన యొక్క చేత తనకు అహంకారం చేత సైతన్ మాట్లాడిన ఆశీర్వాదం మొత్తంలో దేవుడు తులసి వేసి చూస్తుంటున్నాం మరొకసారి దేవుడు నో చేత ఆశీర్వాదాలు అనుగ్రహించినట్టు చూస్తుంటున్నాం నో ఒక కుటుంబంలో వచ్చిన ఆశీర్వాదాలు ఈ రోజు కూడా మనము పొందు అబ్రాహ్మ సాయి ఆకలో దేవగాదని మాట్లాడతాం కానీ దేవుడు ఇక్కడ స్టార్ట్ అయినాడు నువ్వు నుంచి మన రెండోసారి వచ్చిన ఆశీర్వాదాల నుంచి మనం స్టార్ట్ అవుతా ఉంటాం తెలిసి మాట్లాడతాం తెలియకు మాట్లాడతారు కానీ ఊతపదంతో మాట్లాడుతూ ఉంటారు నాకు ఆ మాటకు నాకు ఇప్పుడు నేను పోస్తూ ఉంటుంది మరి మనం ఇంకా కొంచెం లోతు పోతాం డాక్టర్ కృపాదేవుడు మన అందరికీ